సంకీర్తన సంఖ్య అరవై రెండు ఎంత నేమి విని తన చింతేల మాను సిరులే కలుగు ఇతర దూషణములు ఎడసినగాక అతి కాముకుడు కాని ఎప్పుడుగా మతి మతిచలము కొంత మానినగా గతి ఏల కలుగు దుర్గతులేల మాను పరధనములయా చెప్పాసిన గాక అరిది నిందలు లేని ఎప్పుడుగాక విరసవర్తనము విడిచిన గాక పరమేల కలుగు నా పదలేల మాను వెంకటపతి నాత్మవ వెదకిన గాక కింక మనసున తొలగినగాక బొంకు మాటలు ఎడసిపోయిన గాక వెంక ఏలమాను జయమేళ కలుగు